శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మనబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల పదకొండవ శ్లోక పర్యంతం వచ్చాం సర్వం ఈశ్వరమయము అనంటూ చూపెట్టి అనువనువు కూడా ఈశ్వర భావన చేత పూజింపదగినదే అని చెప్తూ మరి అంతర్యామి మొదలుకొని చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మ విష్ణు రుద్రుడు మరియు చిన్న క్రిమి విశేషం వరకు కూడా సర్వము ఈశ్వరమయమై ఉన్నందున సర్వము కూడా ఈశ్వర భావన చేత పూజనీయము అంటే ఆయా రూపాలను ఉపాసముగా స్వీకరించి ఉపాసించినట్లయితే ఆయా ఫలాలు పొందబడతాయి యథాయథ ఉపాసతే తథాయో భవతి అని చెప్పిన ప్రకారంగా యోయో యా తను భక్త శ్రద్ధ యాచితులం శ్రద్ధ తామేవ విధామ్యహం అని భగవంతుడు చెప్పినట్టు వారి వారి శ్రద్ధ భక్తి పూజానుసారంగా ఆయా ఫలాలుస్తానని భగవంతుడు చెప్పాడు కదా సరే ఐహికమైనటువంటి పారలౌకికమైనటువంటి భోగాలు ఉపాసన ద్వారా ప్రాప్తం కావచ్చు కానీ మోక్షము ఎవరిని ఉపాసించినట్లయితే కలుగుతుంది అని ఈ విధంగా జిజ్ఞాస కలిగినప్పుడు సమాధానంగా గురుదేవుడు చెప్పాడు ముక్తిస్తు బ్రహ్మతత్వశ జ్ఞానాదేవ నచాన్యత స్వప్రబోధం వినాన స్వస్వప్నో హీయతే యథ అంటే అన్య సాధన నుండి వ్యావృత్తి చేస్తూ ముక్తి అయితే బ్రహ్మతత్వశ జ్ఞానాదేవ బ్రహ్మతత్వం యొక్క జ్ఞానం చేతనే కలుగుతుంది నచాన్యత వేరే సాధనల చేత వేరే దేవతాది ఉపాసనల చేత కలిగేది కాదు ఏ విధంగా అంటే స్వాప్కమైనటువంటి విక్షేపము నివృత్తం కావాలంటే స్వయంగా తాను మేల్కోవాలి స్వ ప్రబోధం తాను మేల్కోకుండా స్వస్వప్న నైవహీయతే తన స్వప్నము నివృత్ం కాదు అదే విధంగా జీవుడు కూడా తన స్వస్వరూపం నందు ముక్తి అనేది లభించదు అంటే బ్రహ్మతత్వ జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే మోక్షము జ్ఞానం చేత ఏం కలుగుతుంది అనంటే అనాది సంసారం ఏదైతే ఉందో బంధం ఏదైతే ఉందో అది నివృత్తి అవుతుంది జ్ఞానం కలిగితే బంధం నివృత్తం అంటే జ్ఞానం చేత నివృత్తం యోగ్యమైనది ఏదైతే ఉంటుందో అది మిథ్యా అయ్యే ఉంటుంది కల్పితమయ్యే ఉంటుంది ఇది నియమం బాగా గుర్తు పెట్టుకోవాలి ముఖోలు జ్ఞానం చేత నివర్తింపబుకు యోగ్య వస్తు మిథ్యా అయ్యే ఉంటుంది రజ్జు అనే అధిష్టాన జ్ఞానం చేత సర్పం అనే భ్రాంత వస్తువు నివృత్తం రూప అధిష్టాన జ్ఞానం చేత రజతము నివృత్మవుతుంది కుసుర భూమి అయినటువంటి అధిష్టాన జ్ఞానం చేత మృగజలము నివృత్మవుతుంది స్వయంగా తాను మేలుకుంటే స్వప్నం నివృత్తమవుతుంది అంటే ఏది మిథ్యా వస్తువు ఉంటుందో అది జ్ఞానం చేతనే నివృత్ అవటం యోగ్యం ఉంది కాబట్టి జ్ఞానం కలిగినట్లయితే ఈ మిథ్యా సంసార బంధము నివృత్తమవుతుంది ఆ మిథ్యా ప్రపంచంలోనే మిథ్యా సంసారంలోనే జీవేశ్వరుడు కూడా అంతర్భూతమై ఉన్నారు ఎందుకు జీవేశ్వరుడు కూడా మాయికములే కదా వారు కూడా కల్పితమే యథార్థమైనటువంటి ప్రత్యేక భిన్న పరబ్రహ్మతత్వం యొక్క బోధ అయినట్లయితే ఈ మాయా నివృత్తం అవుతుంది మాయా అధీనమైనటువంటి జీవేశ్వరుడు కూడా నివృత్తం అవుతారు ఇంకా మీలేదేవరు అని తదేకో వశిష్ట శివ కేవలోహం కేవల శుద్ధ చైతన్య స్వరూపమయ్యి ఆనందరూపుడయి మంగళ స్వరూపుడయి తాను తానుగానే అవశిష్టమై ఉంటాడు జీవేశ్వరుడు కూడా మాయికములే కల్పితములే అని చెప్తున్నాడు రెండు శ్లోకానికి అవతారిక చూడండి నాలుగవ అంకము నను ఈశ జీవ బ్రహ్మ అభిన్న యోహో కథం ఇత్యాసంఖ్య తయోహో మాయా కల్పితత్వేన జగదంత పాతిత్వం ఇత్యాహ జీవేశ్వరుడు కూడా జగదంతపాతి అంటే జగదలోనే అంతర్భూతంలో ఉన్నారు అని మీరు ఎలా చెప్తున్నారు జీవేశ్వరుడు అయితే చేతనం కదా మరి చేతనమైనటువంటి వారు కూడా జడమైనటువంటి జగత్తులో అంతర్భూతం చేస్తున్నారు ఎట్లా అని అంటే తయో మాయా కల్పితత్వేనా ఏతుకు చెప్పినాడు జీవుడు గాని ఈశ్వరుడు గాని మాయ చేత కల్పింపబడిన వారు కనుక వారు కూడా జగత్తులోనే అంతర్భావము అవుతారు అని సమాధానం చెప్తున్నాడు రెండు శ్లోకం చదవండి ఆనందమయ విజ్ఞాన మయా జీవకౌ మాయా యా కల్పి సర్వం ప్రకల్పితం చాలా ముఖ్యమైన శ్లోకము కంఠస్థం చేసుకోండి ఆనందమయ ఆనందమయుడు ఎవరు ఆనందమయమంటే అజ్ఞానం అని చెప్పాం కదా ఆనందమయ కోసం అజ్ఞానం ఆ అజ్ఞానాన్ని అభిమానించిన వాడు అంటే ఈశ్వరుడు మాయా విశిష్ట చైతన్యం ఆనందమయుడైనటువంటి ఈశ్వరుడు మరియు విజ్ఞానమయ విజ్ఞానమయుడెవరు విజ్ఞానం అంటే బుద్ధి బుద్ధిని అభిమానించిన వాడెవడు జీవుడు ఆనందమయుడు ఈశ్వరుడు విజ్ఞానమయుడు జీవుడు వీరిద్దరు కూడా ఈశ్వర జీవకు ఈశ్వరుడు మరియు జీవుడు ఇద్దరు కూడా మాయయా కల్పిత ఏతవు మాయయా కల్పిత వీరిద్దరు కూడా మాయ చేత కల్పింపబడినారు అందువల్ల వీరు కూడా జగదంతర్ బమే వీరు కూడా జగదంతర్భూతములే ఇక ఆ జీవేశ్వరుల చేత తాభ్యాం ఆ ఇద్దరి చేత సర్వం ప్రకల్పితం సంపూర్ణ దేహాదిక ప్రపంచమంతా పిండ బ్రహ్మాండం అంతా కల్పింపబడింది ప్రప్రథమం అనాది శుద్ధ బ్రహ్మందు అనాది కల్పిత ప్రకృతి ఈ మాయా అనేది కల్పింపబడింది ఇక ఆ మాయా ఏమైంది అదే మాయా రూపంలో ఉండింది అదే అవిద్య రూపంలో కూడా అయ్యింది మాయా అవిద్యాచ స్వయమేవో భవతి మాయా భాషన జీవేశ్ కర్వతి స్వయంగానే తాను మాయా అవిద్యా రూపం చేతాయి మరి శుద్ధ చైతన్యాన్ని తన ఎందు ప్రతిబింబించుకొని మాయా ఎందు ప్రతిబింబానికి ఈశ్వరుడు అని అవిద్య ప్రతిబింబానికి జీవుడని వ్యవహారము చేసింది జీవేశ్వరుడను కల్పన చేసింది ఇక ఆ జీవేశ్వరుడు చేత మిగతా సృష్టి అంతా రచన చేయబడింది ఆరో అంకం చూడండి తాభ్యాం సర్వం కల్పితం ఇత్యుక్తం తేన కియత్ కల్పితం ఇత్యాకాంక్షాయమాహా తాభ్యాం సర్వం ప్రకల్పితం అన్నారు కదా వారిద్దరి చేత సమస్తము కల్పింపబడింది పిండ బ్రహ్మాండాలు దేహాదిక ప్రపంచం అంతా కల్పించబడింది అని అన్నారు సరే ఈ కల్పితమైనటువంటి ప్రపంచంలో కూడా ఎంత ఈశ్వరుని చేత కల్పింపబడింది ఎంతవరకు వరకు జీవుని చేత కల్పింపబడింది అది చెప్పండి స్వామీజీ అని ఆకాంక్ష కలిగినప్పుడు రెండు వందల పదమూడవ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం ముందు కంఠస్థం చేసుకోవాలి ఇది వరహోపనిషత్తు రెండో డాష్ యాభై శ్లోకం అక్కడి శ్లోకాన్ని యథాతథంగా తీసుకున్నాడు విద్యారాయణ గురుదేవులు ఇదే శ్లోకము ఇదే శ్లోకం పునః మనకు ఏడవ ప్రకరణంలో ్లోకంగా మళ్ళీ వస్తుంది ఈక్షణాది ప్రవేశాంత సృష్టి రీషే నది విమోక్షాంతక్షణాది ఈక్షణ చేసింది మొదలు ప్రవేశాంత తృష్టవా తదేవాను ప్రావిశత్ అని చెప్పిన ప్రకారంగా సహకామయత స ఈక్షత లోకాను సృజాయితే ఈ విధంగా ఈక్షణ చేసింది మొదలు ఈ సృష్టినంతటినీ రచన చేసి ఈ సృష్టిలో తాను ప్రవేశించినంత వరకు ఇదంతా ఈశ్వర రచన ఈశ్వర కల్పితం ఈశ్వర సృష్టి ఇక జాగ్రత్త విమోక్ష అంత సంసారో జీవ కల్పిత జాగ్రత్త మొదలుకొని మోక్ష పర్యంతము ఏదైతే ఇది జీవ కల్పితం జాగ్రత్త స్వప్న సుశక్తి అందులో గురువు శాస్త్రము మరియు శ్రవణము మరణము నిధిధ్యాసనము తత్వం పదార్థ శోధన జ్ఞానాన్ని పొందుట మోక్షాన్ని పొందుట ఇదంతా జీవ ఈ విధంగా ఈ సృష్టిలో ఈక్షణ చేసేది మొదలు ప్రవేశం చేసేంత వరకు ఈ సృష్టిని రచన చేసి సృష్టిలో వరకు ఈశ్వర సృష్టి ఈశ్వర కల్పితం ఇక జాగ్రత్త మొదలుకొని మోక్ష పర్యంతం ఇదంతా జీవ కల్పితము అని చెప్పబడింది ఎనిమిదవ అంకం చూడండి స ఈక్షత లోకాన్ను సృజాయితీ ఇత్యదిక ఏతయా ద్వారా ప్రాపద్యత ఇత్యంత శృత్య ప్రతిపాదిత సృష్టి ఈశ్వర కర్తృక ఇది ఐతరి ఉపనిషత్తులో మంత్రం ఇది స ఈక్షిత లోకాను సృజాయి ఈ లోకాలను సృష్టించాలి అని సహా అంటే ఆ పరమాత్మ ఈక్షణ చేసినాడు ఈ ఈక్షణ చేసినంత వరకు ఇది ఈశ్వరుని యొక్క రచన అని చెప్పినాడు ఐతరయ ఒకటి ఒకటి మొదలుకొని ఒకటి మూడు పన్నెండు వరకు ఇది ఈశ్వర సృష్టి ఏతయా ద్వారా ప్రాపద్యత ఇంతవరకు ఏతయా ద్వారా అంటే మూర్ధాన్న విదార్య ఈ శరీరాన్ని తయారు చేసి ఈ శరీరంలో ఈ మూర్ధిని ఏదైతే మూర్ధ భాగం ఉన్నదో బ్రహ్మరంధ్రం అంటారు కదా అక్కడి నుంచి జీవ రూపంలో సాక్షాత్ పరమాత్మనే ఈ శరీరంలో ప్రవేశించాడు తృష్టవా తదే వాను ప్రవేశ్వారా ప్రాపద్యత అని చెప్పిన ప్రకారంగా ఈ సృష్టిని రచన దీనిలో ప్రవేశించినంత వరకు ఇది ఈశ్వర సృష్టి ఇక జీవ సృష్టి వరకు తస్య త్రయ అవసతహ ఇత్యాదిక తస్య త్రయ అవసతహ ఈ జీవునికి ఈ మూడు కూడా అవస్థలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త స్వప్న సుశుప్తి త్రయ స్వప్నా మూడు కూడా స్వప్నములే అని అంటూ హైతరేయ ఒకటి మూడు పన్నెండు అది మొదలుకొని సహా ఏతమేవ పురుషం బ్రహ్మ తతం అపశ్యన్ ఇతంతయా త్రయ అవసాహ త్రయ స్వప్నా అనేటువంటి చెప్పిన ప్రకారంగా అక్కడ మొదలుకొని ఈ మూడు అవస్థలు కూడా జీవునికి స్వప్నములే అని చెప్తూ మరియు ఈ స్వప్న రూపమైనటువంటి ఈ జీవితంలో ఈ జీవుడు గురు శాస్త్రా ఆశ్రయించి చక్కగా సాధనలు చేసి సహా అంటే ఈ జీవుడు ఏతమేవ త్రమ పురుషం తతం అంటే సర్వత్రా వ్యాప్తమైనటువంటి ఏ సర్వ వ్యాపకమైనటువంటి శుద్ధ చైతన్య రూప బ్రహ్మ అనేటువంటి పురుషుణ్ణి తెలుసుకుంటాడు అపశ్యన్ అపశన్ అంటే చూస్తాడు చూసడాంటే ఇక్కడ తెలుసుకున్నట అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొంది అక్కడి నుంచి ముక్తుడవుతాడు ఇంతవరకు అంటే మోక్ష పరియంతం జాగ్రదాది విమోక్ష సంసారో జీవ అని మూల గ్రంథంలో శ్రీ విద్యారాణ్య గురుదేవులు చెప్పిన ప్రకారంగా ఇత్యంతయా ప్రతిపాదిత సంసార జీవకర్తృక ఇ జాగ్రత్త మొదలుకొని మోక్ష పర్యంతం ఏదైతే ఉన్నదో ఇది జీవ కల్పితమైనటువంటి సంసారము ప్రపంచము అని చెప్పినారు తొమ్మిదవ అంకం చూడండి నన్ను బ్రహ్మణా ఏ పారమార్థికత్వే వాద్యనాం జీవేశ్వర తత్వ విషయ విపరీపత్తి కుత ఇది ఆశంఖ్య శంకాకారుడు ఏమంటాడంటే సరే స్వామీజీ మీరు ఏమని అని అంటే ముక్తిస్తు బ్రహ్మతత్వశ అన్నారు మోక్షం ఏదైతే ఉందో పరబ్రహ్మ తత్వం ను తెలుసుకుంటే ప్రాప్తమవుతుంది అని చెప్పారు అంటే పరబ్రహ్మమే పారమార్థిక వస్తువు అని చెప్పినట్లయింది కదా మరి ఎప్పుడైతే బ్రహ్మమే పారమార్థిక వస్తువు బ్రహ్మమే సకల జీవుల చేత పొందదగినదో అలాంటప్పుడు వాదిన జీవేశ్వర తత్వ విషయ విప్రతిపత్తి కుత మరి ఈ వాదులు మతవాదులు ఎవరైతే ఉన్నారో సాంఖ్యులు యోగులు వైశేషికులు నై్యాయకులు పూర్వ మీమాంసకులు వీరందరు కూడా ఈ జీవేశ్వరుల విషయంలో వాదులాడుకుంటారు ఎందుకు విప్రతిపత్తి అంటే విరుద్ధ ప్రతిపత్తి విరుద్ధ మతాలు ఎందుకు తెలరైన జీవుని స్వరూపంలో ఈశ్వరుని స్వరూపంలో ఇంతకు పూర్వం విస్తారంగా మీరు చెప్తూ వచ్చారు కదా తృణార్చకాది యోగాంత ఈశ్వరే భ్రాంతి ఆశ్రిత లోకాయతాది జీవే విభ్రాంతి గడ్డిపోసను ఆరాధించేటువంటి వాళ్ళు మొదలుకొని యోగుల పర్యంతం ఈశ్వరుని విషయంలో భ్రాంతులు పడ్డారు అంటే ఈశ్వరుని అనేక రకాలుగా తెలుసుకున్నారు వారి వారి బుద్ధికి కూర్చున్న విధంగా ఇక లోకాయతలు చారవాకులు మొదలుకొని సాంఖ్యుల పర్యంతం జీవుని విషయంలో భ్రాంతులు పడ్డారు అని విస్తారంగా మీరు చెప్తూ వచ్చారు కదా మరి ఇటువంటి ఈ విప్రతిపత్తి ఈ విరుద్ధ ప్రతిపత్తి విరుద్ధ మతాలు ఎందుకు వారిలో వాళ్ళు పరస్పరం కలహించుకుంటున్నారు ఎందుకు జీవేశ్వరుల విషయంలో పారమార్థికం వస్తువు ఒకటే శుద్ధ చైతన్యం కదా జీవేశ్వరులైతే మిథ్యయే కదా జగదంతర్భూతంలే కదా అలాంటప్పుడు ఈ మిథ్య వారి గురించి ఈ విప్రతిపత్తి ఎందుకు విరుద్ధ మతాలు ఎందుకు అని విధంగా శంఖ ప్రాప్తమైతే సిద్ధ తత్వ జ్ఞాన శూన్యత్వాదిహ శృతి సిద్ధమైనటువంటి సకల ఉపనిషత్తుల చేత నిర్ణీతమైనటువంటి అర్థము తత్వము వారికి తెలియనందువల్ల శృతి సిద్ధ తత్వజ్ఞాన శూన్యత్వా శృతి సిద్ధమైనటువంటి తత్వము యథార్థ స్వరూపం జ్ఞానము లేనందువల్ల వారికి భ్రమ కలిగి పరస్పరము కలహించుకుంటున్నారే కాని వారు యథార్థ జ్ఞానాన్ని పొందిన వారు కాదు అద్వితీయం బ్రహ్మతత్వం అసంగం తన జానతేర్మాకోర్ హృతవ కలహం యూహు అద్వితీయం అసంగం బ్రహ్మతత్వం తత్ నా జానతే అద్వితీయం అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పినటువంటి శృత్యనుసారంగా ఒక అద్వితీయం అంటే ఒకే ఒక పరబ్రహ్మతత్వం తప్ప రెండవది లేదు మరియు అసంగం ఆ పరబ్రహ్మతత్వం కూడా ఎలాంటిది అని అంటే అసంగము అసంగో నహిసజ్జతే అసంగోయం పురుష అని చెప్పిన ప్రకారంగా పరబ్రహ్మతత్వం నాకు దేనితో సంబంధం లేదు సూర్యదేహంతో సంబంధం లేదు సూక్ష్మదేహంతో సంబంధం లేదు మరి సూక్ష్మదేహ అంతర్గతమైనటువంటి ఇంద్రియాలు ప్రాణములు వేటితో కూడా సంబంధం లేదు బాహ్య ప్రపంచంతో కూడా సంబంధం లేదు ఎత్ర ఏదో అధ్యాస తత్కృత్య గుణేన దోషేన వా అనుమాత్రేణ అప్పుబధ్యతే అనట్లు జగద్గురు శంకరాచార్య గారు ఉపద్ఘాత భాషలో చెప్పారు కదా ఏది దేనియంద అధ్యస్థమై ఉంటుందో అధ్యస్థమైనటువంటి కల్పిత పదార్థం యొక్క గుణదోషాల చేత అధిష్టానము ఏ మాత్రం కూడా అంటుకొన జాలదు సంస్పర్శను పొందదు అందువల్ల అసంగమైనటువంటి పురుషుడు సర్వాధిష్టానమై ఉన్నప్పుడే కూడా అసంగమున్నాడు మరి అసంగమైనటువంటి పురుషునికి ఈ కల్పితమైనటువంటి ప్రపంచంతో సంబంధమే దాని యొక్క గుణదోషాల చేత ఆ పరబ్రహ్మము ఎలా లిప్తమవుతుంది ఎలా అంటుకొనబడుతుంది అందువల్ల అది అసంగం ఉన్నది ఇటువంటి అద్వితీయము అసంగము అయినటువంటి బ్రహ్మతత్వము యథాతత్వంగా ఈ మతవాదులు తెలుసుకోలేదు మాయికయోహో జీవేశయోహో ఈ మాయకులైనటువంటి కల్పితమైనటువంటి జీవేశ్వరుల పట్ల వృథా ఏవ కలహం వేయు వృథాగానే కలహించుకుంటారు ఏం ప్రయోజనం లేదు వృథ అంటే ప్రయోజన శూన్యం ఏం ప్రయోజనం లేకుండా గాని కలహించుకుంటారు పరస్పరం ఎందుకు కలహించుకుంటారు అంటే అద్వితీయ అసంగ బ్రహ్మతత్వం యొక్క జ్ఞానం వారికి లేనందువల్ల అన్నాడు పదకొండవ అంకం చూడండి జీవేశ్వర విషయా వారి విప్రతిపత్తే అజ్ఞాన మూలత్వే తథావిధత్వేన బోధనీయ ఇది ఆశంక్య వృతాశ్రమత్వాహ అప్పుడు శంకరకారుడు అంటాడు స్వామీజీ మరి ఎప్పుడైతే ఈ మతవాదులందరికీ కూడా జీవేశ్వరుల యొక్క వాస్తవ స్వరూపము తెలియక అద్వితీయ పరబ్రహ్మ తత్వం యొక్క జ్ఞానము లేక పరస్పరము కలహించుకుంటున్నారు అంటే వారికి అజ్ఞానం ఉన్నట్టే కదా మరి అజ్ఞానం ఉన్నప్పుడు నువ్వే వారికి గురుస్థానంలో ఉండి వారి అజ్ఞానాన్ని నివారణ చెయ్యి కదా వాళ్ళకు బోధించు కదా యథార్థమైనటువంటి తత్వాన్ని అని అంటే విద్యారాయణ గురుజీవుడు అంటాడు నా ఇత్యహ వారికి బోధించడము శ్రమనే మిగులుతుంది అంతేగాని వాళ్ళైతే ముక్తులు గారు సుమా అంటాడు ఎందుకంటే వారికి పూర్వాగ్రహము దురాగ్రహము మరియు వారి వారి యొక్క అభిమానము అట్టే పెట్టుకొని ఉంటే వారికి ఎలా బోధించేది చెప్పు మేము పట్టినటువంటి కుందెలకు మూడే కాలాన్ని పట్టుకొని కూర్చుంటే వారికి ఎవడు చెప్పాలి చెప్పు బోధించాలి ఆజ్ఞహ సుఖమారాధ్య సుఖతరే విశేష జ్ఞహ ్రహ్మపిత్తం నరం నరంజయతి అని అంటూ మహాభారతంలో వ్యాసభగవానులు చెప్తారు అజ్ఞ అంటే పూర్తిగా అజ్ఞాని మనకి ఏమీ తెలియదు అనుకో అటువంటి వానికి బోధిస్తే ప్రయోజనం ఉంది ఎందుకంటే వాడు వింటాడు ఎట్లా చెప్పినా వింటాడు వాడికి ఏం తెలియదు కదా శ్రద్ధ ఉన్నది అజ్ఞాని ఉన్నాడు చెప్తే వింటాడు దాన్ని నిశ్చయం చేసుకుంటాడు అజ్ఞ సుఖమారాధ్య అజ్ఞ పురుషులకు అనాయాసంగా ఇక సుఖతర ఆరాధ్యదే విశేష అజ్ఞ ఇక అన్ని తెలిసినటువంటి వానికి చెప్పేదే ఉన్నది సమజదారుకు ఇషారా కాఫీ హై అని చెప్పిన ప్రకారంగా అన్ని తెలిసిన వానికి ఇంకా చెప్పేదే అవసరమే ఉండదు ఒకరు చెప్పినా త్రుటిలో ఇట్లా తెలుసుకుంటాడు అంతకం శుద్ధం ఉన్నది బుద్ధి సూక్ష్మం ఉన్నది ఇట్లా ఏలు చూపితే కొండ బాకుతాడు అంటారు కదా అట్లా అతనికి కేవలం విషార చేస్తే చాలు తెలుసుకుంటాడు అతనికి అత్యంత అనాయాసంగా బోధించవచ్చు విశేషంగా బుద్ధి సూక్ష్మం ఉన్నటువంటి వారికి కానీ జ్ఞాన లభ దుర్వి ఎవరైతే మిడిమిడి జ్ఞానంలో ఉంటారు కదా సగం తెలిసి సగం తెలియక మిడిమిడి జ్ఞానం కలిగి ఉంటారు వాడు పూర్తి తెలుసుకోడు పూర్తి తెలియకుండా కూడా లేడు అటువంటి వానికి బ్రహ్మాపిత్తం నరం నరంజయతి అటువంటి వానికి బ్రహ్మదేవుడు కూడా రంజింపజేయలేడు వాని సమాధానం పెట్టలేడు వాని సంతోషపరచలేడు బ్రహ్మదేవునితో కూడా కాదు ఎందుకంటే ఇటు కట్టే కాదు అటు అగ్ని కాదు అది ఏంటిది అంటే బొగ్గు ఆ బొగ్గు ఎవడైనా ముట్టుకుంటాడా చెప్పండి అది ఏమైనా విశేషంగా పనికి వస్తారా చెప్పండి ముట్టుకుంటే అంటుకుంటుంది అంత దానికి దూరంగానే ఉంటాం కదా మనము బొగ్గుకు ఆ అగ్ని అయితే దాంతో ఉపయోగం చేసుకోవచ్చు కట్టె అయితే దానితోనూ ఉపయోగం చేసుకోవచ్చు ఫర్నిచర్ కోసం వాడుకోవచ్చు కేవలం కట్టే ఉన్నదంటే అగ్ని అయితే వంట చేసుకోవచ్చు ఇంకా వేరే వేరే ఉపయోగం చేసుకోవచ్చు కానీ బొగ్గు దాన్ని ముట్టుకుంటే అంటుకుంటుంది జ్ఞాన లవ దుర్విదగ్ధం అది పూర్తిగా కట్టే కాదు పూర్తిగా అగ్ని కాదు సగం కాలి ఉన్నది అక్కడ అట్లా ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు సగం కారిన బొగ్గు లాంటి వాళ్ళు బొగ్గును ముట్టుకుంటే అంటుకుంటది అది ఏ విధమైనటువంటి ప్రయోగానికి రాదన్నట్టు ఉపయుక్తం కాదన్నట్టు ఈ మిడిమిడి జ్ఞానం వాళ్లకు బోధించడం చాలా కష్టము అంటాడు వ్యాస భగవానుడు అందువల్ల ఈ మతవాదులకు బోధించడము శ్రమనే మిగులుతుంది కానీ ప్రయోజనం అయితే ఏం అందుకని వారికి ఆత్మ జ్ఞానాన్ని బోధించడము అంటాడు వారి గురించి పట్టించుకోవద్ద అంటాడు జ్ఞాత్వ సదాతత్వ నిష్ఠాన్ అనుమోదామహే వయం అను సోచేవా తత్వనిష్టాన జ్ఞాత వయం సదా అనుమోదామహే తత్వనిష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే యథార్థ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు తత్వజ్ఞులు ఎవరైతే ఉంటారో వారిని చూసి ఆనందపడాలి అనుమోదామహే వారిని గురించి ఆనందిస్తాము ఇక అన్యాన్ అనుశోచామహ ఇక అన్యులు ఎవరైతే ఉంటారో అంటే అగ్నిజనులై ఉండి అభినవేశ పూర్వకంగా వాళ్ళు ఏదో పూర్వం తెలుసుకున్నటువంటి పూర్వ ఆగ్రహం చేత మేము తెలుసుకునేదే సత్యం అనుకునేటువంటి మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారే వాళ్ళ విషయంలో అనుశోచ మేము ఖేదాన్ని వ్యక్తం చేస్తాము అంటారు అంతకంటే ఇంకేం చేయాల్సింది లేదు వాళ్ళ గురించి వాళ్ళకు బోధించడానికి పోవద్దు వాళ్ళ యొక్క దైన్యస్థితిని చూసి ఖేదాన్ని వ్యక్తం చేయాలి విషాదాన్ని వ్యక్తం చేయాలి అంతేగాని వాళ్ళకు బోధించడానికి పోవద్దు అంతే ఇక భ్రాంతపురుషులు ఉంటారు కదా అటువంటి వారిని చూసి నా వివదామహే మేము వాళ్ళు వారితోని వాదం పెట్టుకోము అని అంటారు వాళ్ళ గురించి మనకు ఎందుకు నాయన పోని ఎవడెక్కడ పోతే మనకేంది మనం చెప్పేది అయితే ఉన్నాము మరి చెప్పేది విని ఇది యోగ్యం ఉన్నదని తెలుసుకొని వచ్చి వాళ్ళు విని ధన్యులైతే మంచిదే మరి వారి పూర్వాగ్రహం చేత దురాగ్రహం చేత అభినవేశం చేత వాళ్ళ యొక్క నిత్యా చేత దగ్ధం అటువంటి వారిని మనం ఏం చేస్తాం చెప్పు వారిని మనం ఏమి చేయలేము ఉదాసీనంగా తటస్థంగా ఉండాల్సిందే గాని వారికి బోధించకూడదు అంటాడు ఈ విషయంలో శ్రీ పతంజలి భగవాన్ కూడా చెప్పాడు మైత్రీకరుణ ముదిత ఉపేక్షానం సుఖదు పుణ్యాపుణ్య విషయాణం విషయానాం తహా చిత్త ప్రసాదనం అన్నాడు చిత్తం యొక్క ప్రసన్నతను గురించి ఉపాయం చెప్పినాడు మన యొక్క అంతఃకరణము మన చిత్తము ప్రసన్నంగా ఎల్లప్పుడూ ఉండాలంటే దానికి ఉపాయాలు ఏమిటి యోగ పతంజలి భగవాన్ చెప్పారు తర్వ ప్రాణు సుఖ సంభోగాపన్యసు మైత్రియం భావయేత్ ఎవరైతే లోకంలో సుఖంగా ఉన్నారనుకోండి ఆ సుఖ జీవులు ఎవరైతే ఉన్నారో వారిని చూసి మైత్రి కలిగి ఉండాలి స్నేహంగా ఉండాలి అంటారు దుఃఖితేశు కరుణాం ఎవరైతే దుఃఖితులు ఉన్నారో వారి పట్ల కరుణ చూపాలి అంతే ఇక పుణ్యాత్మకేసు ముదితాం పుణ్యాత్మలు ఎవరైతే ఉంటారో వారి పట్ల సంతోషం వ్యక్తపరచారు అంతే మరి అపుణ్యాత్మ కేసు ఉపేక్ష పాపాత్మలు ఎవరైతే ఉంటారో వారి పట్ల ఉదాసీనంగా ఉండాలి అంటే ఏ విధంగా మనం దారిన పోతుంటే ఎన్నో చెట్లు చేమలు రాళ్ళు రప్పలు అన్ని మనకు ఎదురవుతాయి కనపడతాయి వాటి పట్ల మనకు రాగము ఉండదు మరియు ద్వేషము కూడా ఉండదు ఉదాసీనంగా వెళ్ళిపోతాం అంటే రాగ ద్వేష రహితత్వం ఉదాసీనత్వం ఉదాసీనం లక్షణం ఉదాసీనం అంటే ఏమిటి సుమ్ముగా అని అంటారు అది కాదు రాగము లేదు ద్వేషము లేదు అది ఉదాసీనత అంటారు రాగ ద్వేష రహితత్వం ఉదాసీనత్వం ఈ పాపాత్మలను చూసి ఉదాసీనంగా ఉండాలి అంతే వారి పట్ల ప్రేమను చూపెట్టద్దు స్నేహాన్ని చూపెట్టొద్దు కరుణను చూపెట్టొద్దు సంతోషాన్ని కూడా వ్యక్తపరచొద్దు ఉదాసీనంగా ఉండాలి అట్లా ఈ మతవాదుల పట్ల కూడా మనం ఉదాసీనంగా ఉండదే మంచిది నా వివదామహే వారి పట్ల వాదులాడము ఉదాసీనంగా ఉంటామంటాడు విద్యారాయణ స్వామి మూర్ఖత్వం చేత వారే మేం పెద్ద పండితులమ్మని విర్రవీగుతుంటే ఇది సత్యం కాదు ఇది వాస్తవం కాదు అని మనం ఎందుకు చెప్పడానికి పోవాలి సత్యాన్ని తెలియక వాళ్ళే గోచిలో పడిపోతారు సంసార కోపంలో పడిపోతారు మనకొచ్చిన నష్టం ఏమున్నది అందుకని వారి పట్ల అనుశోచ మరియు నా విభదమ్మహే వారి పట్ల శోకాన్ని వ్యక్తం చేస్తాము వాదులాడకుండా ఉదాసంగా ఉంటాము కాని వారికి బోధించడానికి మాత్రమే ప్రయత్నం చేయము అని ఈశ్వరే జీవేశ్రాంతియ విపరీ పన్నాను వాదినహా విభజ్య దర్శయతి సరే ఈ జీవేశ్వరుడు విషయంలో వాదులాడుకుంటున్నారు కదా ఎవరెవరు ఏ విధంగా వాదులాడుకుంటున్నారు అది కొద్దిగా చెప్పండి అంటే ఇదివరకే పూర్వ విస్తారంగా చెప్తూ వచ్చాము ఈశ్వరుని విషయంలో ఎవరెవరు ఏ విధంగా విపరీతిపత్తిని పొందారు జీవుని విషయంలో ఎవరెవరు ఏ విధంగా విపరీపత్తిని పొందాము అది పూర్వమే విస్తారంగా చెప్తూ వచ్చాము సరే నువ్వు జిజ్ఞాసతో అడుగుతున్నావు కాబట్టి సంక్షేపంగా చెప్తున్నాను విను అంటాడు ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకము ఇది వరహోపనిషత్తులో రెండో డ్యాస్ యాభై ఐదవ శ్లోకము ఇక మహోపనిషత్తులో నాలుగో డ్యాస్ డెబ్బై నాలుగో శ్లోకం ఆ ఉపనిషత్తు శ్లోకాలని యథాతథంగా విద్యారాయణ గురుదేవులు తీసుకొని చెప్తున్నాడు తృణార్చకాది యోగాంత ఈశ్వర్య భ్రాంతి మాశ్రి లోకాయతాది సాంఖ్యాంత జీవే భ్రాంతిమాశ్రి తృణార్చకాది యోగాంత గడ్డి పూజను ఆరాధించే వారు మొదలుకొని యోగుల పర్యంతం వీరందరు కూడా ఈశ్వరుని విషయంలో భ్రాంతులు పడ్డారు ఇక లోకాయతాది సాంఖ్యాంత చార్వాకులు లోకాయతులు పామరులు మొదలుకొని సాంఖ్యుల పర్యంతం జీవుని విషయంలో భ్రాంతులు పడ్డారు చూసారా ఎవరెవరు ఏ విధంగా తెలుసుకున్నారనే విషయం విస్తారంగా పూర్వకం చెప్పుకుంటూనే వచ్చాము మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి పర్యాలోచన చెయ్యిన ఆయన అని చెప్పినాడుతత్వం హితాహ అయితే వాళ్ళకి ఆ భ్రాంతి ఎందుకు గలిగింది అని అంటే చెప్తున్నాడు అద్వితీయ బ్రహ్మతత్వం త్రాంతేవా అఖిలాంక్తిత్వ సుఖం అద్వితీయ బ్రహ్మతత్వం యొక్క యథార్థ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోనందు వాళ్ళు భ్రాంతి కలిగింది ఆ భ్రాంత పురుషులకు ఇక కో ముక్తి కోహ సుఖం వారికి ఇహలోక సుఖం లేదు పరలోక సుఖం లేదు ముక్తి అయితే ఆశ లేదు తిం తత్ర ఆహా సరే భ్రాంతులో పడ్డారు అయితే ఏమిటి అనంటే దేశం కో ముక్తి ఎప్పుడైతే వాళ్ళు భ్రాంతిలో పడ్డారో విపరీత జ్ఞానాన్ని పొందినారో వారికి ముక్తి ఎక్కడిది ముక్తి లేదు అన్నారు సరే ముక్తి లేకుంటే లేకబా ఇహలోకంలోనైనా సుఖంగా ఉంటారా అంటే పరిగృహిత పక్ష ప్రతిపాదన అభినవేశ చిత్త విశ్రాంతి అభావాత నా అహికమ సుఖం క్వ వా ఇది వారికి మోక్షమైతే లేదం లేదు కానీ ఇహలోక సుఖం కూడా లేదు వారికి శాంతి అనేది ఎన్నడూ లేదు అంటాడు ఎందుకు అని అంటే అభినవేశం చేత పూర్వాగ్రహము దూరాగ్రహము అంటారు పూర్వాగ్రహం అంటే వారు ఇదివరకే ఏ ఏ ద్వైత గురువులను ఆశ్రయించి ఏ విషయాలను వారు తెలుసుకున్నారో అదే సత్యము అని కూకుంటారు పూర్వాగ్రహం అంటే పూర్వం తెలుసుకున్న దాని అందే అభినవేశం పెట్టి కూర్చుంటారు దీనికి పూర్వాగ్రహం అంటారు ఇక దురాగ్రహము అంటే మేము పట్టిన కుందేలకు మూడే కాలు మీరు చెప్పింది వినం అదే సత్యం అని దురాగ్రహంతో కూర్చుంటారు అటువంటి పరిగృహీత పక్ష ప్రతిపాదన అభినవేశ వారు తెలుసుకున్నటువంటి ఏ ఏ పక్షాలు ఉన్నాయో సాంఖ్యులు యోగులు మొదలైనటువంటి వారి వారి పక్షాలను ఏవైతే ఎవరో తెలుసుకొని కూర్చున్నారో అభినవేశం చేత వాళ్ళ చిత్తము విశ్రాంతిని పొందదు అంటాడు ఎందుకంటే ఎల్లప్పుడూ కలహించుకునే ఉంటూ ఉంటారు కలహించుకుంటూనే ఉంటారు మా మతం గొప్ప మా మతం గొప్ప మా మతం గొప్ప విధంగా పరస్పరము కలహించుకుంటూనే ఉంటారు వాదించుకుంటూనే ఉంటారు కాబట్టి వారికి విశ్రాంతి అనేది లేదు విశ్రాంతి అభావాత్ నా ఐహికమీ సుఖం దేశం వారికి ఈ లోకంలో కూడా సుఖంగా ఉండరు ముఖ్య అయితే దొరకదు ఉన్న రోజులు ఈ శరీరంతో ఈ లోకంలో ఉన్న సుఖంగా ఉంటారంటే ఉండరు ఎందుకనంటే వీరికి ఈ వాదులాటనే సరిపోతుంది ఈ కలహ అనే సరిపోతుంది గొప్ప నా గొప్ప అనే విధంగా ఇహవా సుఖం ఇక్కడైనా సుఖం ఎక్కడిది అంటారు ఇరవై ఒకటవ అంకం చూడండి నన్ను దేశాం బ్రహ్మ అభావే అప్ప ఇతర విద్యా ప్రయుక్త ఉత్తమాదమో భావో దృశ్యతే ఉత్తమత్వ ప్రయుక్తం సుఖం కేశాం అనాదరణీయత్వం దృష్టాంతామీజీ ఈ ద్వైత బాధులంటే ఏం సామాన్యులని మీరు భావిస్తున్నారా ఒక్కొక్కరు ఉద్ధండ పండితులు ఉంటారు మహావిద్వానులు ఉంటారు వ్యాకరణము సాంఖ్యము యోగము మొదలైన అన్ని శాస్త్రాల్లో ఆరితేరిన వాళ్ళు ఉంటారు పండితులు ఉంటారు వారిలో కూడా ఉత్తమాదమంటుంది కదా అయితే ఉత్తములైనటువంటి వాళ్ళు లోకంలో ప్రశస్తం పొంది ఎందుకంటే పాండిత్యం చేత పాండిత్యాన్ని కూడా ఆదరించే వాళ్ళు ఉంటారు కదా లోకంలో విధ్వ కూడా పోషించే ఉంటారు కాబట్టి ఆ పాండిత్యం చేత వాళ్ళు లోకంలో పూజితులయ్యి సుఖాన్ని పొందవచ్చు కదా సరే ముక్తి లేకుంటే లేకుండాగాక కానీ ఏ సంబంధమైన సుఖాలను పొందుతారు కదా రాజభోగాలను అనుభవిస్తారు కదా పాండిత్య మహిమ చేత అని ఈ విధంగా చెప్తే అవును గృహలోకంలో వాళ్ళు సుఖాలను పొందితే పొందవచ్చు కానీ అంత మాత్రం చేత ముముల చేత వాళ్ళు ఆదరణీయులు మాత్రం కాదు వాళ్ళు ఆదరించదగిన వారు మాత్రం కాదు ఎందుకంటే ముముక్షువులకు ఆదరణీయులు ఎవరంటే శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు అది కరుణామయలు అయినటువంటి మహాత్ములు వాళ్ళను ఆశ్రయించాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళ ద్వారా తత్వాన్ని తెలుసుకుంటే ముక్తులు ముముక్షులు కానీ ద్వైత ఆశ్రయిస్తే వాళ్ళని ఆదరిస్తే ఏ మోక్షం కలుగుతుందా మనకు జ్ఞానం కలుగుతుందా కలగదు అందుకని వారిని ఉదాసీనంగా దూరంగానే ఉంచాలి వారు అనాదరణీయం ఆదరించదగిన వారు కాదు మోక్షుల చేత అని దృష్టాంత సహితంగా చెప్తున్నాడు ఉత్తమాదమ భావేత్తున కిం స్వప్న స్థరాజిక్షాభ్యాం నా బుద్ధ స్పృశ్యే కలు ఉత్తమదావ చే అంటే ఆ ద్వైతవాదుల్లో కూడా మతవాదు కూడా కొందరు ఉత్తములు ఉంటారు కొందరు అదములు కూడా ఉంటారు అయితే ఉత్తమైనటువంటి వాళ్లకు సుఖోపభోగా కలుగుతాయే కదా మరి వాళ్లకు ఏలోక సుఖం లేదు పరలోక సుఖం లేదు అంటే సుఖాలు పొందితే పొందనే అంత మాత్రం చేత ముక్సూకు వచ్చే లాభం అంటాడు ఇట్లా స్వప్నంలో ఒక చక్రవర్తి అయ్యి రాజ్య పరిపాలన ఉన్నాడు ఒకడు వీధి వీధి వెంట భిక్ష మెత్తుతూ ఉన్నాడు వీధుల వెంట భిక్ష మెత్తుకొని జీవిస్తూ ఉన్నాడు ఈ ఇద్దరు విషయంలో మేల్కొని ఉన్నవానికి ఏమన్నా పరిణామం పడుతుందా చెప్పండి ఆ చక్రవర్తి పట్ల ఆధార భావం ఉంటుందా భిక్షువు పట్ల అనాదర భావం ఉంటుందా మేల్కొని తర్వాత ఆ ఇద్దరిని కూడా త్రోణీకరించాల్సిందే ఇద్దరి పట్ల కూడా మిథ్యత్వ నిశ్చయం చేసుకుని వారిని వదిలిపెట్టాల్సిందే చక్రవర్తికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు భిక్షువుకు కూడా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరము లేదు ఎందుకు మిథ్య కాబట్టి అదే విధంగా ఈ లోకంలో కూడా ప్రపంచం అంతా మిథ్యా అలీకము జూట అని శాస్త్రం చెప్తూ ఇంకా అందులో ఉత్తమ భావం చేత ద్వైతవాదు సుఖములు పొందుతున్నారు కాబట్టి వారు కూడా ఆదరణీయులనే కించిత్ వారి పట్ల అభినవేశం ఎందుకు పెట్టుకుంటున్నారు ఎవరు కూడా ఉండని అందరు కూడా త్యాజ్యులే అనాదరణీయులే ఎందుకు అని అంటే ద్వైతవాదులు ఉన్నారు విపరీత జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు వారిని ఆశ్రయిస్తే మనకు విపరీత జ్ఞానం కలిగి మనం కూడా సంసార కూపంలో కొట్టుకుపోవాల్సి ఉంటుంది అందువల్ల వారి పట్ల చాలా ఉండాలి నీతి శాస్త్రం కూడా ఏం చెప్తుంది దుర్జనుల చేత దూరంగా ఉండాలి అని చెప్తుంది శకటం పంచ హస్త హస్తం గజం హస్త సహస్రేసు దుర్జనం దూరేత్ అని చెప్తుంది దారిగుండా పోతుంటే శకటం అంటే ఎడ్ల బండి ఉంటది కదండి మనము దారిగుండతున్నాం ఎదురుగా బండి వస్తుంది కాబట్టి మనము ఐదు గజాల దూరంలో నిలబడి ఉండాలి ఎందుకంటే కదాచిత ఆ ఎద్దులు బెదిరి అవి కదా చేత మన మీద పడినా పడవచ్చు అపాయం ఉంటుంది కాబట్టి దూరంగా ఉండాలి అవి వెళ్ళిపోయిన తర్వాత మన ధరణ మనం పోవాలి అందుకని శకటం పంచ హస్త వస్తున్నప్పుడు ఐదు గజాల దూరంలో ఉండాలి వాజినం దశహస్తే నామి ఒక గుర్రం మీద టక్ టక్ టక్ వస్తున్నాడు అనుకోండి ఆ గుర్రాన్ని చూసి పది గజాల దూరంలో ఉండాలని చెప్పినాను ఎందుకంటే అది గంతులు వేసి ఉచ్చల విడిగా పరుగులు తీస్తే మనకు అపాయం ఉంటుంది అందుకని దానికి దూరంగా వెళ్ళాలి అంటే పది గజాల దూరంలో ఉండాలి గజం హస్త సహస్రేశు ఇక ఏనుగు వస్తుంది అనుకోండి ఎదురుగా దానికి వెయ్యి గజాల దూరంలో ఉండాలి ఎందుకంటే అది పరుగెత్తి వచ్చినా వస్తుంది లేదా తొండంతో రాళ్ళు గాని ఒక్క రాగి తగిలినా గాని ప్రాణమే పోతుంది అందుకని వెయ్యి గజాల దూరంలో ఉండాలని చెప్పి ఇక దుర్జన దూరత ఈ మూడు దృష్టాంతాల్లో చెప్పిన దానికంటే కూడా అత్యంత దూరంలో ఉండాలి దుర్జనున్ని చూసి అని చెప్పింది వాడిని కనపడకుండానే ఉండాలి కనిపడితే ఏమన్నా వేస్తాడు అంటారు కదా బట్టగాల్చి మీరేస్తారంట అంటే లేని ఆరోపణలు చేసి వాన్ని దూషిగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి దుర్జనులకు చాలా దూరంగా ఉండాలి అని చెప్పింది అందుకని ఈ ద్వైతవాదుల విషయంలో కూడా మనం ఉదాసీనంగా ఉండాలి అంటే వాళ్ళకు బోధించడానికి పోదు మనం మంచి చెప్పడానికి పోతే వాళ్లకు చెడుగా భావన అయితే మహాభారతంలో వ్యాసభగవన్ లో ఒక కథ చెప్పాడు ఒక కోతి అంట వర్షాకాలంలో ఒక వృక్షం మీద కూర్చొని ఆ వర్షం నీటితో తడిసి చలికి వణుకుతూ ఉన్నది గజ గజ గజ గజ వణుకుతూ ఉన్నది ఆ కోతిని చూసినటువంటి ఒక పక్షికి దయ కలిగింది అప్పుడు ఆ పక్షి ఆ గూతి కట్టుకొని ఉన్నదన్నమాట అక్కడ కొన్ని పక్షులు చూస్తారా అవి ఎట్లా ఉంటాయనంటే మన ఇంజనీర్లు కూడా కట్టారు అటువంటి గూళ్ళు కడతాయన్న సన్నని సన్న సన్నని గడ్డిని తీసుకొచ్చి చెట్టు చివర కొమ్మకు వేలాడ తీసి గూడును కడతాయవి ఎంత సురక్షితంగా ఉంటాయి అంటే వాటికి వర్షము పడది చలి అంత సురక్షితంగా కడతావి ఆ విధంగా ఉన్నటువంటి ఆ పక్షికి దయగలిగి ఆ కోతిని చూసేయమో కోతి బావా చూడు నువ్వు ఈ చలిలో ఆ విధంగా వణుకుతూ ఉన్నావు నువ్వు కూడా నాలాగా ఒక గూడు కట్టుకొని ఉంటే ఈ చలికి వలికేది ఈ బాధ పడేది దుఃఖపడేది తప్పుతుంది కదా అందుకని నువ్వు కూడా ఒక గూడు కట్టుకోరాదా అని ఆ కోతికి మంచి మాట చెప్పింది చెప్తే ఆ కోతి మరి మంచి మాట చెప్పాడు కదా బాగానే చెప్పాడు కదా అనుకోవాలి కదా లేదు లేదు ఎందుకంటే దుష్ట స్వభావం ఎక్కడ పోతుంది అది అనుకున్నది ఏమే నువ్వు నాకు నీతులు చెప్పేదానివైనవా ఆ నాకు గూడు కొట్టుకోమని నాకు నీతి చెప్తున్నావా నీ గూడు ఎట్లా ఉంటుందో నేను చూస్తా అని చెప్పి దాని గూడినే పెరికేసిందంట చూసారా దుర్మార్గులకు నీతి చెప్పబోతే మనకు అపాయమే కలుగుతుంది అందుకని దుర్మార్గులకు నీతి చెప్పవద్దు వాళ్ళకు బోధ చేయబోవద్దు ఉదాసీనంగా దూరంగా ఉండాలి కావున ఇటువంటి ద్వైతవాదులకు ఇహలోకంలో సుఖం లేదు మోక్షం అయితే లేదు వారి ఉదాసీనంగా ఉండాలి ఏ విధంగా స్వప్నంలో చక్రవర్తి ఉన్నాడు రాజభోగలను అనుభవిస్తున్నాడు ఒకడు వీధుల వెంట భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు లేచిన తర్వాత ఇద్దరు కూడా అనాదరణీయం లేరు కూడా ఉపేక్షణీయములే ఎందుకంటే మిథ్య ఉన్నది చక్రవర్తి అయితేనేమి బిచ్చగాడ అయితేనేమి ఎవడైతేనేమి స్వప్నం చూసావు కదా మిథ్యనే ఉన్నారు స్వప్నం నుంచి ఉచితమైనటువంటి పురుషునికి వారి పట్ల ఏ విధమైనటువంటి ఆధార భావన ఉండదు అదే విధంగా ఉదాసీనంగా ఉండాలి అని చెప్పినాడు ఇరవై అంకం చూడండి జీవేశ్వర వాద యోగ ముక్తిహేతుభావాత్ ముముక్షు బిహి త్ర మతి నివేశనీయ ఇది ఉపసంహరతి అయితే జీవేశ్వర విషయంలో కలహించుకున్నట్లయితే మనకు ముక్తి హేతు కాదు అది ముక్తికి సాధనం కాదు ముక్తి హేతుతో అభావాత్ ముముక్షు తత్ర మతి నా నివేశనీయ ముముక్షులైనటువంటి వాళ్ళు జీవేశ్వర విషయంలో వివాదమునందు మతిని దూర్చరాదు బుద్ధిని దూర్చరాదు అంటారు ఎందుకంటే అది ముక్తికి సాధనం కాదు కదా అందుకని అటువంటి వివాదాలలో మనము పాల్గొనరాదు దూరంగా ఉండాలి ముముక్షువు అని ముముక్షలకు సాధానం చేస్తూ జాగృతి చేస్తూ ఉపసంహారం చేస్తున్నాడు తస్మాత్వ మిర్జీవేశ్రహ్మతత్వం విచార్యం బుద్ధతా చస్మాత్ అని నిగమనం చేస్తున్నాడు ఉపసంహారం చేస్తున్నాడు ఈ ద్వేతవాదుల విషయంలో ఇదంతా మనకు చర్చ ఎందుకు అని చెప్పి ఒక మాట చెప్పి వారి విషయంలో ఉదాసీనంగా ఉంటున్నాడు గ్రంథకర్త తస్మాత్ అనట్లు అందువల్ల ముముక్షుభి ముముక్షుల చేత జీవేశ్వదయోహ మతి కార్య జీవేశ్వరవాద విషయంలో మతిని దూర్చరాదు తర్ కర్త్యం ఇది ఆశంక్య శృతి విచారేణ బ్రహ్మబోధ ఏ కర్తవ్య మరి ఏం చేయాలా స్వామీజీ అని అంటే నువ్వేం చేయనంటే శృతి ఆచార్య ప్రసాదేన అని జగద్గురు శంకరాచార్య వాక్య వృత్తిలో చెప్పిన ప్రకారంగా శ్రీ గురు దేవులను మరియు ఈ ఇద్దరిని ఆశ్రయించి బ్రహ్మతత్వ విచారణ చేయి విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేస్తా మోక్షం కలుగుతుంది నీ కళ్యాణం అవుతుంది అంతేగాని ఈ వాది విషయంలో వాది విప్రతిపత్తి అందులో నువ్వు మతిని దూర్చకు అంటారు ఆత్మతత్వ విచారణ చేయి బ్రహ్మతత్వ విచారణ చెయ్యి అది కూడా స్వతంత్రంగా కాకుండా ఆచార్యులను మరియు శృతిని ఆశ్రయించి విచారం చేయి ఎందుకంటే ఆచార్యాది విదిత విద్య సాధిష్టం ప్రాపత్ ఆచార్యవాన్ పురుషోవేద అని మనకు చందోగ్య శృతి చెప్పిన ప్రకారంగా ఎవరైతే ఆచార్యులను ఆశ్రయించే వారి సాన్నిధ్యము తమస్యాది మహావాక్యాల యొక్క విచారం చేస్తాడో అతని యొక్క విద్య అతని యొక్క జ్ఞానమే సాధిష్టం ప్రాపత్ అంటే ఫలవంతమైతది ఆచార్యవాన్ పురుషోవేద ఎవడైతే ఆచార్యుని చేసుకొని శిష్యుడైతాడో అటువంటి వాడే తత్వాన్ని తెలుసుకొని ముక్తుడవుతాడు అని చెప్తుంది కాబట్టి గురువులను ఆశ్రయించాలి శ్రేష్ఠ పురుషులను ఆశ్రయించాలి మరియు ఉపనిషద్ ఆశ్రయించాలి శృతిని ఆశ్రయించి చక్కగా శృతి తాత్పర్య అనుకూలంగా మనము విచారణ చేయాలి విచారణ చేస్తే ఏమవుతుంది అంటే విచార జాహిత జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా మనకు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేత ఏమవుతుంది జ్ఞానం అజ్ఞాన సేవ నివర్తకత్వని చెప్పిన ప్రకారంగా అజ్ఞానాన్ని నివర్తి చేస్తూ మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది జ్ఞానం లబ్ పరం శాంతి అచిరే నాది గచ్చతి అని చెప్పిన ప్రకారంగా మోక్షము ప్రాప్తమవుతుంది కాబట్టి మనము ఈ వాది కలహములో పాల్గొనరాదు ఉపేక్షంగా వారిని దూరంగా ఉంచి ఆత్మతత్వ విచారణ మనము సంలగ్నం కావాలి తత్వాన్ని తెలుసుకొని ముక్తం కావాలి ఇరవై అంకం నన్ను బ్రహ్మతత్వ నిశ్చయాయ తయో స్వరూపం హేయత్న జ్ఞాత్యం ఇశంక్య తథత్వే జీవేశవాదో ఏ బుద్ధి నా పరిసమాపనీయా ఇలాహ అయితే స్వామిజీ ఈ పూర్వపక్షవాది మతాలను మనము ఆదరించరాదు దూరంగా వెళ్ళాలి పూర్వపక్ష వాదంలో మతిని దూర్చరాదు అని మీరు చెప్తూ ఉన్నారు కదా స్వామిజీ మనకు బ్రహ్మతత్వ నిత్యం కొరకైనా గాని పూర్వపక్ష రూపంలో వారి యొక్క మతాలను విచారిస్తే తప్పు కదా మీరు కూడా చెప్తూనే వస్తున్నారు కదా ఈ మతవాది ఇట్లాంటి ఆ మతవాది అట్లాంటి అని మీరు చెప్తూనే ఉన్నారు కదా ఎందుకు చెప్తున్నారు అంటే సిద్ధాంత దృఢీకరణార్థం పూర్వపక్షోక్తిహే అని నైస్కర్మ సిద్ధులో శ్రీ సునీ స్వరాజర్ చెప్పిన ప్రకారంగా మన సిద్ధాంతం దృఢపడాలి అనంటే పూర్వపక్షవాదాన్ని మనము చింతన చెయ్యాలి వారి మతం ఏమిటి వారి ఏమిటి ఆ సిద్ధాంతాల్లో ఎంత వరకు అది విచారం చేస్తే వాళ్ళు ఉన్నటువంటి గుణదోషాలు మనకు తెలుస్తాయి దోషాలను త్యాగం చేసి గుణాలను గ్రహించవచ్చు కదా సర్వతా త్యాజ్యము కాదు బ్రహ్మతత్వ నిశ్చయం కోసం పూర్వపక్షము మనకు అవసరమే పూర్వపక్షం ఎంత దృఢంగా ఉంటే సిద్ధాంతం అంత దృఢమైతుంది అందుకని పూర్వపక్ష రూపంలో ఆయా మతవాదాలను మనం స్వీకరించవచ్చు కదా సర్వతా త్యాజ్యం కాదు సర్వతా హేములు కాదవి జ్ఞాతవ్యం తెలుసుకోదగినవే అని ఈ విధంగా విద్యారణ గురువులతోని శిష్యుడు ఈ విధంగా అంటే తథాత్వే జీవేశాదయోహో ఏవ బుద్ది నా పరిసమాపనీయ ఇప్పుడు అంటాడు సరే ఆ విధంగా నీకు సిద్ధాంత దృఢీకరణ కోసం పూర్వపక్షం ఉపయోగపడుతుంది అని అనుకుంటే వారి మతాలను స్వీకరించు కాని ఆ వాదంలోనే బుద్ధిని పరిసమాప్తం చెయ్యకు అంటాడు ఆ వాది విప్రతిపత్తి ఆ వాదం చేస్తూ చేస్తూనే బుద్ధిని అక్కడనే పరిసమాప్తం చేయకు మన సిద్ధాంతానికి ఎంత అవసరమా అంత విచారణ చేసి మళ్ళీ వెనికి రా కానీ అందులోనే మునిగిపోకు అంటాడు అంతే కదా ఏం అవసరం అంతగా పెద్దగా విచారణ చేసి వాదం చేసి ఏం సాధించేది ఉన్నది ఎంత కావాలి అంత తీసుకొని రా ఇప్పుడు యోగ శాస్త్రం ఉంది సాధకునికి సాధనలు అవసరము సాధనల విషయంలో యోగ శాస్త్రము అందరికీ గ్రాహ్యమే ఉన్నది సంఖ్యల విషయంలో వివేకం చేస్తారు ప్రకృతి ఇది పురుషుడు ఇది అని వివేకం చేస్తారు విచారణ చేసడానికి అదొక సాధనం ఉన్నది వివేకం చేయడానికి ఉపయుక్తం ఉన్నది అంతవరకు తీసుకో కానీ అదే పరమార్థం కాదు అదే మనకు గమ్యం కాదు ఇంతేందుకు చారువాకుల పర్యంతం కూడా మనకు ఆదరణీయమే చారువాకులు ఏమంటారు శరీరమే ఆత్మ అందుకని బ్రతికినాళ్ళు సుఖంగా బ్రతకాలి ఈ శరీరాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి మరి శరీరాన్ని చక్కగా ఉంచుకోవడం మనకు అవసరమా లేదా చెప్పు వేదాంతికి అవసరమా లేదా శరీరం శరీర మాధ్యం గొలుధర్మ సాధనం శరీరమే లేకపోతే ఏం సాధిస్తావు నువ్వు అందుకని శరీరాన్ని చక్కబెట్టుకోవడం ఇది మంచిదే వాళ్ళు చెప్పేది కూడా యోగ్యమే ఉంది కానీ శరీరమే ఆత్మ అని అభినివేశం పెట్టుకొని మాత్రము నువ్వు ఆ మతమే శ్రేష్టం అని కూర్చోకు నీకు ఎంత అవసరం గంత తీసుకో ఇప్పుడు విషము ప్రమాదకరమే కదా ఇప్పుడు పాము విషము ప్రమాదకరమైనటువంటిది అయినా కాని దాన్ని ప్యూరిఫై చేసి దాని ఔషధాల్లో వాడుతున్నారా లేదా విషమును ఉపయుక్తం అవుతుందా లేదా ఉపయోగం అవుతుందా లేదా మరి సర్వత త్యాజ్యం అంటే నడుస్తుందా ఔషధమే తయారు కాదు రోగాలే నయం అట్లాంటి రోగాల కోసం విషమును కూడా ప్రయోగం చేయవలసి ఉంటుంది అక్కడ ఔషధ రూపంలో తీసుకోవచ్చు అదే విధంగా అద్వైత సిద్ధాంతాన్ని దృఢపరుచుకోవాలంటే ఇతర సిద్ధాంతాలను కూడా తెలుసుకుని ఉంటే బాగుంటుంది కదా అంటే నీకు ఎంత ఉపయుక్తంలో అంతవరకు తీసుకో అంతే కానీ వాటిలోనే మునిగిపోకు మదుపము పుష్పంలోని మకరంధాన్ని మాత్రం గ్రహించి అది వెళ్ళిపోతుంది అంతే కానీ పుష్పంతో దానికి ఏం సంబంధం లేదు దానికి ఎంత కావాలి అంత తీసుకొని వెళ్ళిపోతుంది అట్లా మనం కూడా ఈ ద్వైత ఉన్నటువంటి ఏవైతే మనకు కావలసినటువంటి ఉత్తమ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం గ్రహిస్తే సరిపోతుంది మొత్తం మతమే మనకు గ్రాహ్యం కాదు అవి దుష్టమతాలు ద్వైత మతాలు అనర్థకారములు జన్మవరణ సంసారానికి హేతులు ఉన్నాయి జన్మమరణ సంసారానికి హేతువులు మతవాదాల్లో నువ్వు తల దూర్చకు నీకు ఎంత కావాలో అంత తీసుకొని ఉండు అంతే అని చెప్తున్నాడు ఆ విషయం రేపు తెలుసుకున్నా సహనావ సహనవోనక్ సహవీర్య కరవాహై తేజస్వినధీతమస్సు మా విదిషావహై ఓ శాంతి శాంతి శాంతి